బలం అపారమైన బలం కలిగింది అట్టి ఐంద్రామును సమంత్రంగా మంత్రించిన వాడే ందుతులైపోతూగా తగ్గిపోయింది విద్యా సతులు ఇంకేం కుమని పొలుక మర్థమేద సలు ఉరగాదులంతా గజలుగునందు ఉండి ఓ లక్ష్మణ చేత ఇంట జట్టును జయించవలసింది అని సమంతి మంత్రుగా సాగింప ంచి ఏమంటాడు ఆ ధర్మాత్మా సత్యసంధ రామో దాచరీ పౌరుషే చందైనం జిరావీనాడట ఆ హక్మును ప్రయోగించడానికి ఆగి ధర్మాత్మా సత్యసంధ రామో దాశిరియది రామచంద్ర స్వామి వారు ధర్మాత్ముడైనట్లయితే సత్యసంధుడైనట్లయితే పౌరుషేచ ప్రతిద పౌరుషములందు ఏ వితరు ఎవరు కూడా సమానులేని లేని వారైనట్టయితే శరీరం చేసే ఓ అస్త్రమీని చేత ఈ ఎంద్రయుద్ధత చేయిపోవాలి అన్నట్టేసానట అని బలికి దర్శించమున సురేందుని మీద విడిచి శక్తుడుము జంభుని మీద వజ్రమును ఆ ప్రకారంగా మంత్రించి వైద్య నాడు పాకషాసనుడు దేవెందుడు మీద ఎలా వదిలినాడు వజ్రములు ఆ ప్రకారంగా ప్రయోగించినాడు కాల సంకర్షణ మాటూ లేచిందటము ఆ కల్ప అంతమునందు సమస్తమైన లోకములన్నీ క్షయించే క్షయింపజేసే సమయమునందు ఆ సంకర్షాగ్రి ఎలా ముందును అటువంటి మంటలు గలదయ్యాలు సూర్య మండలమునకన్నా అతి దుర్ని తేజస్సు సంఘాత నిర్గత మహానిర్ఘాతులు కాలమేహం వర్షాకాలమేహం కదా గర్జించి పిరుగులు ఉంటే ఎటు ఎట్టు ఎట్లు అసమర్థమైన వృక్షములను పెల్లగించి పర్వతములను ఊజించే ప్రళయకాలమ నందల అగ్నితో సమానమైన వాయువుతో సమానమైన చేత ప్రకాశించుతున్న ఇంద్రజిద్దు తల చగ్గడ్డులేక యువతల భారంంది ంగ నియతాంశత శతటిుద్ధతుల చక్రబంధూరి ఏ కోటి సహస్ర నక్షత్రిథౌలభ్యంటిక మార్గం పరమాత్మను రఘుపతేకోదారల ఆదిశంకర్ల వారు వేశారట లెక్క అయితే వాల్మీకి అంటే వాల్మీకి చెప్పారు ఆనీ ఆదిశంకర్ల వారు చెబుతూ ఉన్నారట దీని లెక్క ఎలాగో అంటే నాగా నాయుతం పదివేల యోనుగులు తొరంగనియత ఇరువదు సాధం దూట యాభై అనుగు పా నూరు కోట్లు ఇంతవరకు నృత్య కబంధోరణి ఒక మండుగు లేచి గగనముందు ఆడుతుంది దాంత అంటే ఒక మండుగు లేచి గగనముందు ఆడినప్పుడు ఎంత జనం చచ్చిందని పదివేల రుణువులు ఇరవై వేల రుణములు నూట యాభై రథములు నూరు కోట్ల కాలు మరకు దచ్చిందని అర్థం నాడు ఈ ప్రసాదం కావడం కూడా మళ్ళీ చెప్పింది ఒక నాలుగు కోసం అర్థం నాడు ఏవం కోటి సహస్ర నర్తల విధువు ఘంటిక అట్టి ఆ ఘంటలు ఆ మండివులు కోటి మండివులు కనుక జగనమునంత ఆడినట్లయితే కోటి మండిములు ఆడాలంటే గగనం ఉంది ఆడినట్లయితే ఆ రామచంద్ర స్వామి వారు అల్లి త్రాడేఘట్ట ఒకసారి బ్రోగుద్దటంధ యామార్థం పరమాత్మ ఘంట ఆరవహి ఆ రూ డన బ్రోగుతూ రేవలదట ఆ గంట నిరాము లేకుండా బ్రోగుతూ అనగా ఎంతమంది తెచ్చారో దాన్ని బట్టి లెక్క వేసుకోమన్నారు చెప్పలేక ఏది లెక్క వేయటానికి కూడా ఒకరి జీవితకాల సున్నాలు పెట్టిన ప్రయోగించి అతని ధ్వజాన్ని నరికి పనిగొట్టినాడు ఒక ఎడం వాటి అమ్మ సగుద్ కుండలం వయిన సాధ శతంగుడల్ల మేసినావు మెడలు కలిగిన బాటము అతను సారథిక నరిచినాడు కరోపం వైద్య చాపుం ముట్టికి దిగవేసే ఆ ఐదు బానులు ప్రయోగించి రావణం చేతుల్లో ఉన్న తనస్సు నరిచినాడు వైది భీషణుండ విభీషణుడు కాలదండ సదృశం వైద్య గతాదండం బాహుదండం గులంబట్ తీ ఉత్సాహం రెట్టింపగా కాలదండముతో సుమానమైన కథాదండాన్ని పెట్టుకుని మిడింగురులు సకలం జతరజం దుబ్బుతూ మహావేగం రాముడు దానిని జర దొప్పుతూ మిడింగులు చదివి చదిపోతూ ఉండగా రావణిని రథం మీదకు దూసినాడు మహాపర్వత సన్నిగుమార్చితో సమానంగా మహామేఘవంతేత మచ్చిదరిచినాడు రసముఖులు హతా హతూతు ఎప్పుడైతే ఇది వరకు దర్శనాడు పోయి గొల్లములు నచ్చినవి కనుక ఇక రసమే అది ఉంటే ఏమి ప్రయోజనము లేదు కనుక భూమికి దాచినాడు రావణుడు దశ ముఖం గిడిముడి పాటు వదరాపం పది ముఖములు కనుక కోపం చేత చిప్పుడు పడిపోతూ ఉంది కొని విభీషణి మండి పడుతున్న ఒక శక్తిని తీసి విభీషణ మీద ప్రయోగించినాడు దానిని అవలోకించిన శీర్థమున మూడు ఆదిశ తుంగులా ముత్తు నేలగా ఖండించిన దానిని చూచి మూడు పాండములు ప్రయోగించి మూడు తుంకులుగా నరిచినాడు లక్ష్మణుడు వెలుండిపై ఎప్పుడైతే నరిచినో గండి మండు చూపు పడిపోయిందిగా తరంగు విలోకించి వానరులు పూనబుంతంగులుదంగులు చేసి రుచిగా గగనమంతా పోరటిల్లేటట్టుగా సింహనాదములు చేస్తున్నాడు వానరుడు అంత రావుడు అంటే సమయము ేవేంద్రుడు గౌరముడు మొదలైనటువంటి దిగ్బాలుగులకు కూడా సాధ్యంగా అరిగింది కత్వ దానిని ఎనిమిది గంటలు గడ్డలు వింది ఆ గంటలు ఎత్తు దొరల చేత బ్రహ్మాండ భాండములు పగిలించుతున్నది పాకి మిరుబిడ్లు పడిపోతూ ఉన్న వినేంత్రములు దాని యొక్క కాసి చేత దశ దిశలు వెలిగిపోతూ ఉన్నవియే మనశంబు గంధ పుష్తీరు శక్తి పూజించుతున్నే ఎల్లప్పుడూ కూడా వరం ఎద్దు వేసి గంధ పుష్ల రాక్షతుల చేత పూజించుతున్నటువంటి వినియే అతడిన విన్యే అసల పరిపండి శత్రువులందరినీ నశింప చేసే విన్నయే పాపగ శొప్పా అగ్నివత్ర శిఖలు రక్కుతున్నటువంటి దినియ వజ్రా ప్రభ అయిన దాని వజ్రంతో సమానమైన ప్రభ కలిగినది అహకులంద కోపమైన దాని ఆ చేతులు యొక్కతో సమానమైన విన్య కనుక భూషణ కలిస్తాని బంగారు భూషణముల చేత ప్రకాశించుతున్నది మీద తీవ్రభుతి శక్తినిపడు శక్తిని లాగి నాడు లాగి ఆ లక్ష్మణుని మీద కన్నా తప్పుని మీద క్రోధం అక్కలమైంది వెనుక విభీషణుని మీద ప్రయోగించవనుడు జీవిత సంశయమున మిక్కిలి భయమునండి మునుగొని దిక్కులు కనుగొనున్న విభీషణుడు కనుగొని లక్షణుడు కడిగి కడువేగమునల్లా ఆ దిక్కులు చూస్తూ ఉన్నాడు విభీషణుడు ఎందుకంటే ఆత్మ ప్రభావం తెలుసు అది ప్రాణము తీసేగా వెనుకుని తిరుగుతు అయిపోయింది నా పని అని దిక్కులు చూస్తూ ఉన్నాడు భయం చేతూ విభీషణని వెనుకుని ముందుకు వచ్చి అల్లతాడు అలా సవరించి అనేక విధములైన అత్తములు పరగిస్తూ శక్తి మీద శక్తి డు మీద వృత్తి కిందలకు కానీ ఆ బాణముల వంత చూడన్నా చూడలేదు ఆ వాన మీద కూడా చూడలేదు దృష్టి ఆ విభీషణుల మీద నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు తొలగటలేదు అది సమయంలో లక్ష్మణుని చూసి ఏమంటాడు రావణుడు రాజసు ోలక్ష్మణ ఎందుకయ్యాయి పెచ్చా ఇది ఏమిటో తెలుసునా నీకు తెలియదేమో ప్రాణములు తీసు తీసుకొని పోవును చిత్తమానమై నీవు నీ మాత్రం బతికేవాడు జగత్తుందలేడు ఇది మాత్రముయ శక్తి లక్షలు సాధ్యంగా మీద రీతానికి నిలబడి ఉన్నాడు కనుక ఐక్య లాభము ఆ సమంత్రికంగా ఆ నక్షించినాడు అని రావణ బాహు పరిహోత్రం సాకాలయ్యక్సారి లేచింది మంట మండి ంతరాముల వెలిగించుతూ పలిలోకించి మహాత్ముందుకు రావులంత కరుముండీ మహవీ శక్తిగలుగుతుందే ఆ మహావేగంతో అష్టగంటారా ఉంగలుగా ఎనిమిది గంటలు కట్టి ఉన్నది ఘనఘన ఘన ఘనఘనూ వస్తూ ఉన్నది అత్యతమయమునందు రామచంద్ర స్వామి వారు దూరమునందు ఉండి తుచి ఏమి చేయవలినా అని తలంచి మోజీహ అన్నాడట ఓ శక్తి ఈర్థమైపోవలసింది అలానట అది ఆ మహాదేమంతో వచ్చిందట ప్రాణం తీసేది కనుక ఆ దియ్య శక్తి వచ్చే లక్షలు వస్తే వర్షత్తుల ముందు స్నేహంగుండు జలంబులు కన్నులొక్క ముహూర్తంబు మౌనమూని పరిపోయిన లక్ష్మణుని చూచి ఒక ముహూర్తము కన్నులు మూసి రామచంద్ర స్వామి తమ్ముని యొక్క తీర స్థుతి సూచి భరించలేక రావారించి అనేక బాము సమీపమునకు పోయినాడు బలవంతులైన హరిశేక్తులందరూ లక్షని కరకు హృదయం ఆది ఎన్న శక్తి గురుకు సమర్థులుగా భయపంతో వర్షస్థలము నన్ను చూడి భూమిలో తరబడి ఉన్నది శక్తి వానరులంతా చూసిన ఆనట తీసినే సాముని చూస్తే సాధ్యంగా లేదు తగలించడానికి పాఠ పరంపరాలు అయ్యోకున్నప్పుడు రాసి కరిక రూప ముంగులకు మహాశక్తి పెరిగిపోయితేగా చూసిన ఆనట కాని వానరుడు ఎవరికీనా లేదు రామచంద్రస్వామి పోయి ఆ శక్తిని పీకవతల మారవైచిమ్ముల నుండి రావణుడు సర్వాంగముల నాట మనవడిందయోగిస్తు నా పదంపరలు గణింపక తృఢీకరించి వేస్తూ ఉన్నాడు రాముడు అనేక పాఠ పదంపరులు వేస్తూ ఉండగా వాచని లక్ష చేయక తృణీకరించిలం గణించి అనుమత అభివానులందరినీ చూచి ఎక్కడి ఇక్కడ ఒయ్యులా లక్షలుగా అతికొంది లక్షలకు చోటుకాలం బుగా మీరంతరం నచ్చుడి ఇంకా వచ్చుకుని ఇక్కడేముందయ్యా మయము కాదు ఇప్పుడు ఈ రాముడిని సంహరిస్తే గాని వెనుకుని తిరగను పరాక్రమకాలప్పుడు నా గ్రాను ఆ చిరకాలము నుండి జల్ని అది నేటికి సంప్రాప్తమైంది రావణున్న సత్య సంకల్పమిడియా ఈవేళ రాముడు రావణుడు ఒకరి ఉండవని గాని ఇద్దరు మాత్రమే ఇక నికి రాబటమును సేతును అపహరించుగటమును సముద్రములకు సేతు కట్టడమును రాజ్యతో సంహరించడము ఇది అవతూ కలిగిన ఆనాటి నుండి ఈనాటికి అడిగిన కోపం అంతా అనాభ నుండి వినియోగించిడోడి పరికిందు యుద్ధము చూచి రామభత్రుడు ఇచ్చివాడు అని ఈవేళ మాత్రం ఎక్కడో వేసుకుంటారు నన్ను అలుబడికి అనేక విధములైనడు మహాకారం భావించినప్పుడు రామరావణుల బాధమును గక నమునందు కొంతసేపు పట్టుకొని పెద్ద చని గలిగినటువంటివై యుద్ధము చేసి చేసి ఆ ఆపోతూ ఉన్నవి సర్వభూతములైదం సమతూతములన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నవి ఆయోధనం వర్ధుకోకుం ఆ యుద్ధం నైరుతితో యుద్ధం చేసినాను అగ్నిహత్తులతో యుద్ధం చేసినాను దిక్పాలతోందరినీ ను అడి జగతి కూడా యుద్ధం చేసినాను సరసి నేత్రి లేదు ఆ గారి వారి యొక్క మానవులకు ఇంత నయము ఇంత అడిమీ లేదమ్మాదలి కంటి మంటలని సహింపవచ్చు ఆ సాంబు బుద్ధి మూడవ కంటి మంటలైనా సహించవచ్చును గారి రామశి సహింపదు రామ పాణముల వేడివి మాత్రము సహించడానికి సాధ్యం కాదు కంటివే జల్లెడ కంతలయ్య నాదు అర్థమ నా శరీరం చూడవలసింది జల్లెడు కంతలు ఎలా ఉన్నదో అలా ఉన్న విమా రామ పాడు తనపడే కారణం చేత విజయన్మిలిగా విభుడన దేవతలందరినీ వచ్చినాను దేవతలంతా నాకు ఊటికము చేసినారు నిన్నటి వరకు అటువంటి నేను ఆ రామ నరేంద్రుని ముందల ఓడిపోయి పారిపోయి వచ్చినాను సురపతి వర్జములు హరుడి శూలము కలుడి దములు కనేష్ఠమురపతి వజము దేవేంద్రుడి యొక్క వజము కాని ఆ కాలేదు యొక్క ఖడ్డము కానీ వెలు నేను సంగతమే చెప్పుతు వాటిని యొక్క దేవుడు ఆయుధం చేసి జయించిన నేను ఒక అనుక మానవుడికి లేడిపోయినాను అంటే ఏమి చెప్పవచ్చు ఎలాగు రాఘవుల నేను యుద్ధమునందు రాముడిగా ఇంచేట్లా అతని రూపం వాలోకి ఇక ఎంతని కాలు నను సంశయం గలిగు రూపం కనుక చూస్తే రాముడు మాదిరిగా కనబడటం సాక్షాత్ యమధర్మరాజు మాదిరిగా గోచరించుతున్నాడు నైనికుడా విభీషణుడు నాటకు నీతి అనుంద బాగొన్నేందుకై కొనకొక్కుల కోల్డంగుచ్చితి తిన్నే చేయగా వారి శరణాగతి యావద్ అంగీకరించి నన్ను సంవత్సంహరించడానికి దశరథులకు కుమారుడై ఈ రాముడు పుట్టిన సంగతినే నేను తెలియకపోలేదు నాకు రాగమయాక్తి కానోరి రాముని యొక్క దివ్య బాణముల చేత తెగిలు చెగించి ఆ మోక్ష కాబినీ భోగమున్నదే ఆ దానిని ఆమె భవించకపోయి పని చేసినేను నా పై కింద పొట్టగలవా చేతను ఎందుకు తెచ్చినాను అంటే ఆ రాబులకు నా మీద క్రోషం కలగవలని నిన్నీ నన్ను సంహరించవలని ఉద్దేశం చేత తీసుకుని వచ్చి ఆ ఇక్కడ పెట్టిన నేటితో సరి వేతరు నీకు పొందు ఉన్నది నేటితో సమాప్తము భూపతి సగం ముక్తి కాంత బనకిప్పుడే వాడసు ముటి రాముని మన చేప దిగి ఆ మోక్షకాంత్ పొందు సుఖించవలనని తలంచుతున్నాను కనుక నేను వెళ్ళిపోతూ ఉన్నానమ్మా దానికి శుభలగ్నము ఇదే శుభలగ్నములు కా బయలుదేరుతున్నాను తామ బొంగమున్న నేగ విసిగమ్ముల బరకింజి పొరందురు గలోఘం ముతేతై వందుం గెంవోల తచ్చాసారం మనగారి వాదించిన అవిసరకు గలకా ఆ రామడు సోజనేగ బాణముల ప్రయోగించుకొచ్చారు రాణీ ఏమీ సరకు వరలేదాస్త్రము తోడి కున్నది విజింభించి శోలము తామ కుండ్ పతంగముల కోల రామకార్ముక వినస్త సాయకముల నన్నిండిని మిగ తేజం మన బహింజదాంగ ఆ జృహోతురు కదా పతంగముల నాశనంజేగును ఆ ముగ్ధ బాణములన్నిటిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నది శోలము అవలోకించు ఏది రాయిలా వస్తూ ఉన్నదే రీ మహావేగం గలవాడయ్యేట కోపం ఎప్పటి బలాగ్రహించి దేవేంద్రుని దేవేంద్రుడు పంపినటువంటి విన్ని మాతలి తీసుకుని రాక అర్హం మీద ఉన్నతే ఆ శక్తిని తీసినాడు మెంట పరుగుతూ ఉండగా అంతల చేత దశ దిశలన్నీ వెలిగిపోతూ ఉండగా శక్తితో తోట వెలుంగు దోలు పై పడి మెంటొక్క మహావేగంతో మంటలు వండుతూ పోయి ఆ షోలం మీద వెంట ఓలమోదిలే ఆ ఎప్పుడైతే శక్తి పడ్డదో చుంపులు గుంపుల పడిని యొక్క భూమి మీద పడిపోయింది అవి చెరు రావుని బగటి సుడు రు దేవతలంతా కూడా రాగుని అనేక విధములుగా కుని ఆడినారుల్ప కాలంతకం కోటల రక్షణములు ప్రయోగించి బాణముల చేత రావణుని యొక్క వడ్డారుంచి వెండి చేతలేదు రాష్ట వరుసగా రెండు మూడు ఐదు పాండముల చేత నలుబెట్టినాడు రావణు నెట్టు జన్యమున రాఘవు బాణవి చిన్న కర్చుడై కావల నేటి దత్తముఖులు నెత్తుడు దోగి రామల చేతకు చేతించి రామముడు ఎర్రగా గలపడుతూ ఉన్నాడు గోప తాపల్ల చెలించి బాధ పడిపోయినాడు ఎర్రగ గది కాతువులతో కూడిన పర్వతం ఇలా ఉన్నదూ ఆ రావణుని యొక్క శరీరం చేసి తడిసి నంగోతుంచి పోరెని పై పరిచిని పరిగించి ముంచేచియే ధనస్సు సద్య ధనస్సులు సద్యము చేసి పాడ పదంపరలన్నీ పరగించి రామచంద్రస్వామీ హక్కుడు అంశూలం వెనకీడు నాశనం చేయను అకారంగా రాహుడు వేసే బాణములని తిరిగి కూడా వరుసగా నరిగి పడగొడుతూ ఉన్నాడు ఇంకా ఇంకా అనేక బాణ పరంపరలు పరిగించుకుడుతూ ఉన్నాడు బాహుబలం బాహుబలం వివృణు వామో్రవీర్దర్శనం కర్మోనే పురసే చౌజన్యర్రవీర్నహి నీ ప్రగద్వామినం హింజా రావణ శేషునా కమికానముష్టపరే కేశమండం రావణని యొక్క నాజలో తెలుపుతూ కొన్ని భయంకరములైన ఉత్పాతములు గోచరించినవి శీర్షోపరి భాగం పరిభ్రమిటి శ్రద్ధలో గగనములందు రావణుని సరస్వతు సంచారములతూ రథం ఎక్కడికి పోవును రావుడు ఎక్కడికి పోవును అక్కడికెళ్లా పోతూ ఉన్నది భయంకర రావు పూజ నిమిత్త గోవిగా ఆత్మకతమ్ములైన శుభ నిమిత్తములవులోకి విజయము కలుగున నిశ్చయించి అనేక శుభ నిమిత్తములన్నీ కూడా రామచంద్ర స్వామి తొల్లింటి కంటే గుతం వైనీకరించి బలము అంగీకరించిగా రావణంగా మహాబానకాన్ని పలకింతున్నాడు సర్వలోక భయావహం పాఠములు ప్రయోగించి ఆ ఇంద్రదీతాన్ని కూర్చున్నాతో శక్తి రథక్తి కంటి సరమీదం రాని హోరంగులయ్యే పోయి తగిలి భూమి మీద పడిపోయినవి బాణములు రాముడు యొక్క <laughs> <laughs> <laughs> వచ్చినాడు గకుంద రాబాడు మహాభయంకరంగా రికీచుల్ల పడబడ్డి భూమిలో గొడబడిపోయింది గురించి మహాకోపంగల రావణుడు అనేక బాణువులు పరగించి కొట్టు ఉన్నాడు రాన తో తోట పరిషా చోగట ముసల పట్టిదోల భిన్ని వాళ్ళ ప్రాసండల పాత పాసాదము పొగబటిని గిటించి అనేకములైన ముసులుములు పిండివాళములు గదలు రాళ్ళు ఆ వరుసగా పరిగించుకుంటూ ఉన్నాడు భూమ్యాకాశముల మధ్య గోళమంతా కూడా మహాభయంకరమై అనేక ఆత్మశత్రములు ళ్లు కొట్టి ఏ ఆ కివిర బిగమ్మింది ఆ రావణని యొక్క మా చేతయ్య నీ రోజు నీను కెంపుని పెంపును రోజు నీ సులాఠము పరాక్రంగా సహస్రములా నరెండు పైన భంగిమేసి నీకు బాడములు పరిగిస్తూ ఉన్నాడు రావణుడు నవే కులంగది సైన్యము అది రామును ఆ సైన్యం వానర సైన్యం మీద పడిపోతూ hara nugu <laughs> dadi chara kavakalala khava hinduto hara budu i ramunu vijayinchaga gayani anek madraluni uchhinnduto buva ro maharishanam vayho ammayi navatillutunna naravarulla yuddhamu dootiga janasagaram pulagu sarvasvantadga డి రాత రావునులరా సముద్రానికి మనలా ఉపమానం చెప్పవలన సముద్రమే తప్ప రెండవ గగనం గగనాకారం గగనానికి గగనమేలాగే ఆ రామ రామునుల యొక్క యుద్ధమునకు ఉపమానము చెప్పవల్లు అంటే అది ఉపమానమిటామరాముల యొక్క యుద్ధమీలకు చెప్పుతూ యుద్ధ ప్రకారం ఒకరికొకరు చెప్పుకుంటూ చూస్తూ ఉన్నారు వీరుడు రాముడు జాత రోషుడై దాను మహాజ్ఞాపతులు కలిగిన దీన్ని దివ్యమైన పాఠమును ప్రయోగించి రావడు శిరస్సు మనిషిలే అవగచ్చు నాడుపైనక వై శిఖరం ఎప్పుడైతే దిగిందో లేచి వచ్చే దిగిన పర్వత శిఖరం కదా ఎలా పడిపోవును భూమి ఆ ప్రకారంగా పడిపోయింది వెంటనే ముందు కానీ నరకటకి నాడు చింత పడిపోయింది గాని ఇంకొక శరస్సు గో చిన్నటిపైనా రాబడింది శరీరా ప్రకారంగా ఉన్నది రామ భక్తుడా కంగలి వెంట ఖనించి కలిత గుడినా మళ్ళీ బుడ్డిందేని కొండలములలో కిరీటములు చూపూడి శిస్తూ ఉన్న శిరస్సు మనవ నరికినాడు పుట్టినాడు నరగడవే కాని మళ్ళీ పుడుతూ ఉన్నది శిరస్సు మళ్ళీ నరుకుతూ ఉన్నాడు ఈయన నరకటము అవి పుట్టడము నరకటము ఇలా జరిగిపోతూ ఉన్నది తలెళ్ళి ఎంత పింఛన జలమున్న రాఘ రాయకములకే అలగుపెట్టి హస్తలాఖము మల సాధువి వేయినన్నిటి సల్ల ఆకుడుతూ ఉంటే హస్తలాఖలాన్ని వేస్తూ ఉన్నాడు బాణముల చేత పైకి మళ్ళీ పుడుతూనే ఉన్నవి ఆ మహాచత్రంగా ఉన్నది తెగి మన పుట్టుక ఆది కొన్ని ఆ మహాచుట్టే శరవులు పైకి బిల్లం రూడు మాదిరిగా పైకి లేచే శరవులు పెద్ద పడే శరవులు బొలి వంతులు వేరు లక్షలు గోచరిస్తూ ఉన్నది ఏ మహా చిత్రంగా ఉన్నది ఆ రావుడిని యొక్క విషయము విడికప్పు తప్పుడుతో నిలబడుగా ఇచ్చిన తలతో బడిగినప్పుడు విడుకపోవడం పని పక్వతాల ఫలముల మార్కి ఆ దేశంలో భూభాగం అంతా రావుడిని శిరస్సులమయే బాగా వాయువు పెట్టినప్పుడు పండిన తాటి పొల్లెలాపొడులో తప తప తప తప అలా పడిపోతూ అని కృష్ణదేవరాయలు ఆ రాముని యొక్క వర్ణం ఆ అస్త్రముల యొక్క వర్ణం చేశారు ఆ రాముడిని యొక్క శిరస్సులు తిరిగిపోతూ సమయంలో ఎలా ఉన్నాడీ చందనస్థితృతములు పతిత పురోహుత్పుట్రంథ నిజపాతాములు పటితోగ్ర రక్షాగ్రభోగణింద సంస్కృతములుగా ఎందుకయ్యా ఇంతసేపు చూస్తూ ఉన్నావు బ్రహ్మ సంకేత కానీ వీడు సాబడు అని ఎన్నిసార్లు ఉన్నావు ఇక్కడ ఇలా పుడుతూనే ఉంటుంది సరస్సును కాలము సమీపించింది కనుక బ్రహ్మాతృమునోసి యోగించదయ్యా అనుమేషే కననాథ కుమారుడి సంస్డై తన మనమున ఉత్సాహము ఘనబోధము కౌతుకము కనముఘనంగా చెప్పగా ఉత్సాహము కౌతుకము మనస్సునందరి చెప్పగ అఖిల భవనములు సృజించునంత కంటే మనసలో రుహాసనులు వేక నింపించి తైలోక్య విజయకాంక్షి అయిన దేవేంద్రుల పసంగి ఆ మూడు లోకములు సృజించున కన్నా దానికన్నా శ్రద్ధ తీసుకుని ఏ దియాక్రములు రచించినాడు ఏది దేవులకిచ్చినాడో కుంభ సంభముతోంభ సంభముడు ఆ పంచమటి ఎందు వచ్చే సమయముందు తనకు అగస్టు ఇచ్చినటువంటి మెరుపు కదా లోకముల చేత పూజింపబడేదిన్నిధములకు సారభూతమైనది ఉన్న జంతు సంతానమంతా అతడి పోయేటట్టుగా దివ్య కాంతి చేత ప్రకాశించేది కాంచన మాదిరిగా మండిపోతూ ఉన్నది ఆధమ రాక్షసుల యొక్క నెత్తులు క్రో మొదలైన వాటి చేత ఎండినటువంటి ప్రకాశించే విన్య వాయమైన దానికి సాధ్యంగా భయంకరమైన ధనిగలిగిన విన్య రామునకు ఆనందమిచ్చేది మాంసముదినే జంతువులు ఎన్ని ఉన్నవు వాటిక మీడికి ఆహార నిజ అభివృద్ధి చేత మంత్రించి ప్రయుక్త విటికే నా పద్మయోటి కొంబల్ సంధించిన ఆ మంత్రములు సమంత్రికంగా నీ తుడై మంత్రించి చాపమునంత సంధించి మనకి నభకులే ఆ యువ సంధించే భూమి అవచ్చు ఎలా ఉన్నది భూమి మనకి పోయింది గగనమంతా బోరడిపోయింది జనములు క్షేదములయే ఆ సముద్రములన్నీ చోభించి పోయినవి జగములు పెదరు ఆ జగములన్నీ కూడా పెదరిపోయినవిల్లే గోతములన్నీ పూకిపోయినవి భూతముల చెవి వరకు లాగా బ్రహ్మాత్రమును ప్రయోగించున్నారు రావణుని మీద రామకామ్మక ప్రయుక్తం సజ్జిత రాబరి ఏకాయ మనే కిట్ట ఆ యమధర్మరాధ ఏమనేటువేించి మహావేగంతో వచ్చే రావణుని యొక్క అతని ప్రాణములు హరించి ఆ వేగం చేత భూమిలో ప్రవేశించి తిరిగ రాములు అమ్ములు పదలో అంతరబడిపోయింది వ్యర్థమైన అపవాదములు లోకం నిందబోతున్నాడు గనుడు ఈ అపవాదము చేత నేను ప్రతికి ఉండలేను ఈ వ్యసనం ఈ వ్యసనానికి ముందు ఏమిటి అంటే అగ్నిహోత్రులు ప్రవేశించి శరీరమును మొదలటి మీరయ్యా సద్గుణముల చేతులు కలిగినటువంటి భర్త చేత నేను విడువబడినాను నా గుణములు తెలియక ఎంత పని చేసినాడు కర్మ ప్రమాణం గాని ప్రదీపాగ్ని మనం అందుతున్న చిటి చిటి అందు ప్రవేశిస్తానయ్యా నేను ఆ చిటి చేతలు చిందియే అని లక్ష్మణుడన్నమో ఆనే అంటే రాముని ముగందు వచ్చినా కదా ఏమంటాడు అని సభాకార సూచిత కాయ భావ మెదిగి అలా వేంతవయ్య ఆ లక్ష్మణ అన్నాడు ఆ ఇంగిత భూ అలానే వరకు తెలిసి కథను మతం వెనకు జన్మ కానకే వానరు యోగించినారు వేయమలగా వానరులంతా పెద్ద పెద్దగా అష్టములు కొజలన్నీ వెండు కొజలన్నీ తెచ్చి వేసినారు పెద్ద ఆవగా ఆమెగా జగనం వెరూపురు వేసినారుతి ఊరత కనుక మహాదేవి రాములకు ప్రదక్షిణం చేసిరాలికి మురుస నమస్కరించి బ్రహ్మవిధులైన వారికి అందరికీ నమస్కరించి సమస్తమైన వానరులు రాక్షసులం తాగులుతుండగా ప్రమాణం చేస్తూ ఉన్నది మని చంపు మచ్చ మాత్ర అతని ఎందుకు తమిళి వర్తించట తగ్గమేమి ఎల్లప్పుడూ కూడా నా మనసు నా భర్త అయిన రాబులు ఉంది ఎప్పుడూ ఉన్నమాట सत्यम शोष्ठ चार दुष्टत्व दुष्टत् शंकिन ने पवित्र चित्र